అందరు అలసిపోయి ఉంటారు కదా ఉదయకాలం నుంచి బాగా దేవుని వాక్యాలు విన్నారు వర్షిప్ చేసుకొని ముగించుకుందామా లేక ఇంకా వాక్యం ధ్యానిస్తావాక్యం ధనిస్తారా అంత ఆసక్తి ఉందో మనం చూస్తాం కదా ఐదు రొట్టెలు రెండు చేపలు తిన్నవాళ్ళు ఎన్ని రోజులు మూడు మూడు రోజులు అలసిపోలే మూడు రోజుల వరకు దేవుని వాక్యాలు విన్నారంటే వాళ్ళకి దేవుని వాక్యం పట్ల అంత ఆసక్తి ఉంది మీకు కూడా అంత ఆసక్తి ఉంది కదా ఉందా కానీ నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు లేవు నా దగ్గర దేవుని వాక్యం ఉంది సేపు మరి కొంచెంసేపు వాక్యాన్ని ధ్యానిస్తాం చీకటి పడక ముందు వాక్యాన్ని ముగించుకుందాం ఎందుకంటే మీరంతా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కదా మీరు దగ్గర మీరు మీరు అంటే మా గురించి మాట్లాడుకుంటున్నారు అరే మీరు అంటే మీరనే కాదు మనమంతా మనం అంతా ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళం కదా కాబట్టి ఇంటికి వెళ్ళాలా సరే వాక్యాలు విన్నాం మంచిదే దేవుని వాక్యాలన్నీ వింటున్నాము ఆయన నీతి రాజ్యాన్ని వెతకమన్నారు ముందు కాబట్టి ఆయన నీతి అంటే రక్షణ అనుభవంలో మనం అందరం ఉండాలా చివరి వరకు ఆయన నీతిని విడిచిపెట్టద్దు మీరు సమాధాన ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం విన్న వాక్యాలవే విశ్వాసంలో బలపడాలా దాని మన తండ్రి ఆజ్ఞలని మనం గై కొనాలనేసి మనసు స్టార్ట్ చేస్తాం కదా మనం వాక్యం అంతేనా ఫస్ట్ నువ్వేనా వాక్యం చెప్పింది సిస్టర్ వాక్యం చెప్పింది అప్పు బ్రదర్ వాక్యం చెప్పింది కదా ఏమని చెప్పినాడు నా కుమారుడా నా ఉపదేశమును మరవకు కాబట్టి ఆయన ఉపదేశము పొద్దురు సాయంత్రం వరకు మీరు లేదా దేవుని ఉపదేశాలు విన్నారు కదా ఏవి కూడా మర్చిపోవద్దు ఎందుకంటే యోగ ప్రశాఖ పత్రికలో మనం ఎన్నిసార్లు ధ్యానించాం దీన్ని మనం మర్చిపోతామంట పోయిన ఆదివారం విందని కూడా మర్చిపోయినాం కొన్ని సంవత్సరాల నుంచి వింటున్న వాక్యాలు జ్ఞాపకంగా ఉంటున్నాయా మర్చిపోతున్నాం అందుకే మీరు మర్చిపోవద్దు అక్కడ చెప్పబడింది మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సరే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు నోట్స్ రాసుకుంటారు రాయనికొచ్చే వాళ్ళు ఏం చేస్తారు పేపర్ తీసుకొని రాసుకుంటారు ఇంటికి వెళ్ళినాక అవి చూసి ధ్యానిస్తా ఉంటారు మర్చిపోకుండా ఉండాలంటే అది సీక్రెట్ వాటిని మనము ఒకసారి రాసుకొని తిరిగి చూస్తే మైండ్లో రిజిస్టర్ అయితే ఎందుకంటే నీ హృదయం అనే పలకాల మీద రాసుకోమని నువ్వు చెప్పినవా సో నాకు గుర్తుకుంది ఎవరు చెప్తున్నారు అనేది కొన్నిసార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నాను నా మెమరీని క్రాస్ చెక్ చేసుకుంటున్నా కాబట్టి మనోజ్ వారు చెప్పినాడు ఏమని అంటే దేవుని వాక్యము నీ హృదయమనే పలకాల మీద రాసుకోలేదు రాసుకుంటా చెప్పారు దాన్ని ధ్యానిస్తూ ఉండాలా నెమరు వేసుకుంటూ వా విన్న వాక్యాన్ని ఇంటి వెనక మీరు నెమరు వేసుకోవాలా మీకు ఇదే రహస్యం ఏం రహస్యం మీ సమస్యల నుంచి మీరు విడుదల మీకు విశ్వాసం కావాలి ఎందుకంటే విశ్వాసం ద్వారానే మనం దేవునికి హిస్టులుగా ఉండగలము విశ్వాస సహితమైన ప్రార్థనే రోగిని స్వస్థ నీ శ్రమల నుంచి నీకు విడుదల కావాలంటే నీ విశ్వాసంలో పడపడాలా విశ్వాసంలో పడాలంటే వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని వింటనే మీరు వినేసి మర్చిపోతే మళ్ళీ మీ విశ్వాసం ఎట్లా బలపడుతుంది చెప్పండి మీ కార్యాలు మీ జీవితంలో కార్యాలు ఎట్లా జరగాల చెప్పండి కాబట్టి మీరు విన్న వాక్యాలన్నీ తిరిగి తిరిగి నెమరు వేసుకోవాలని నేను అదే చేస్తాను ఈరోజు పొద్దున్నే నాలుగు గంటలకెళ్ళేసిన దేవుని వాక్యాన్ని ధ్యానించాలనేసి ఎంతసేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నాను ఈరోజు అయితే ఎన్ని గంటలు నాలుగు గంటలు ఊహించుకోండి మీరు నాలుగు గంటల నుంచి కూర్చుంటే నేను దగ్గర దగ్గర పది గంటల వరకు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించినాను ఇవి కాగా నిన్న రికార్డింగ్స్ కూడా ఎడిటింగ్ చేసిన ఎందుకంటే అంత పొద్దున్నే ఎవరు డిస్టర్బ్ చేయరు కదా కంప్యూటర్లో మన రికార్డింగ్స్ అన్ని ఎడిట్ చేయాలి చాలా కష్టంతో కూడింది అది శబ్దాలు వస్తూ ఉంటాయి పిల్లల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి ఈ ఫ్యాన్ నాన్ స్టాప్ శబ్దం వినిపిస్తూ ఉంటుంది రికార్డింగ్లో అది ఎవరైనా చవికి పెట్టుకొని వింటే చాలా బాధాకరంగా ఉంటుంది ఆ ఫ్యాన్ శబ్దం అంతా తీయాలా తీసి మంచిగా మంచిగా వినిపించేటట్టు దాన్ని తయారు చేయాలి చాలా కష్టంతో కూడిన పని ఎంతో టైం పెట్టాలి కానీ నాకు అంత టైం ఉండదు పరిగెత్తుడు పరిగెత్తు ఉంటుంది రకరకాల ప్రాంతాల్లో పరిగెత్తా ఉంటాం కదా అయినా కానీ దేవునింగ్ వాక్యం పట్ల ఆసక్తి మనకు ఉండాలనేది మనం నేర్చుకున్నాం తీవ్రమైన ఆసక్తి ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వింటే నేను ఈరోజు నేను అది తీర్మానించుకున్నా పొద్దున్న నాలుగు గంటల నుంచి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు నేను వాక్యాన్ని వింటేనే ఉన్నా నాకు ఆసక్తి కలిగింది ఈరోజు ఎందుకంటే ఎప్పుడు చెప్తానే ఉంటాం కానీ నేనే వింటున్నా నాకు చెప్తారు నాకు కూడా అని చెప్పాలా కదా నేనేం గొప్పని కాదు నేను ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను వినండి లాస్ట్ టైం కూడా నేనేం గొప్పని కాదు అంత నాకు తెలుసు కూడా చెప్పాను నేను దేవుడు అందరి ద్వారా మాట్లాడుతాడు ఆయన దృష్టిలో వయస్సు అనేది లేదు ఇందులో స్త్రీ అని పురుషుడని దాసుడని భేదమే లేదు దేవుని దృష్టిలో భేదమే లేదు అంటే నువ్వు నువ్వు నేను చిన్న అనేది లేదు దృష్టిలో మనం అందరం సమానం ఎందుకంటే మనం అంత ఆత్మస్వరూపులం కాబట్టి మనం అంతా ఆత్మస్వరూపులుగానే ఆయనలో జీవించాలా తయారు కావాలా మన కళ కొనసాగించుకుంటూ పోవాలా ఆయన చెప్పిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచకపోతే నీ విశ్వాసం బలపడదు నీ విశ్వాసము స్థిరపడదు విశ్వాసంలో అంచలంచలే ఎదగమనడు అంటే స్టెప్ బై స్టెప్ ఎదగమనడు మీ విశ్వాసంలో అంచలంచలు ఎదగాల ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వాక్యాలు జందిస్తారు పోయిన ఆదివారం వాక్యమే మర్చిపోతే మరి పోయిన ఆదివారం నుంచి ఈ రోజు వరకు మీ విశ్వాసం ఎట్లా బలపడుతుంది టు విన్న ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎందుకంటే పాత నిబంధన కాలంలో బైబిల్స్ లేకుండా ఎవరి చేతిలో ఒక యాజకుని చేతిలోనే ఉండేది బైబుల్ మళ్ళీ సామాన్య ప్రజల చేతిలో బైబుల్స్ లేవు యాజగుడు చదివితే వాళ్ళు దాన్ని విని ఇంటికి పోయి ఆ పిల్లలు పొద్దున్నేసిన లెక్కలు చెప్తారు చూసినరా ఏ ఫార్ యాపిల్ బీ ఫార్ బ్యాట్ అని చెప్తా ఉంటారు చూసినరా అట్లా దేవుని వాక్యాలు నెమరు వేసుకుంటాట అందుకు వాళ్ళకి బైబిల్స్ లేకుండా నోటికి కంఠస్థం అయిపోయింది వాక్యం మళ్ళీ ఈరోజు ఎందుకు లేవు వాక్యాలంటే మనం కఠస్థం చేస్తలేం మీరు ఇంటికి పోయి వాటిని నెమరు వేసుకుంటలేను నెమరు వేసుకోకపోతే ఉరికినే మర్చిపోతాం అందుకే కొన్నిసార్లు నాకు కూడా ఆ బలైనత అనేకమైన పనులతో నలసిపోతూ ఉంటాం మనం మారుతా ఈ లోకంలో పరిగెత్తుతూ ఉంటాం రకరకాల ప్రాంతంలో ఒక వన్ అవర్ ఒక గంట సేపది సమయాన్ని గడతాము అవి రిజిస్టర్ కావు మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు రకరకాల ప్రాంతాల పరిగెత్తుతూ ఉంటే ఇవి రిజిస్టర్ కావు కాబట్టి నువ్వు వాక్యం చెప్తప్పుడు అవి నీ నోట్ల నుంచి ఫ్రీగా రావు ఎందుకంటే నీ హృదయం అనే పలకల మీద నువ్వు రాసుకోలేదు అందుకే మనము వీటిని జాగ్రత్తగా ధరించలేదు హృదయం నుంచి ప్రభు అందుకే మనం హెచ్చరించి నా నా ఉపదేశమును మరవద్దు మీరు మరచిపోయినరా ఎందుకంటే దుష్టుడు దొంగలిస్తాడంట వాక్యాన్ని ఉందా వాక్యం వాడు దొంగలిస్తాడు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు విన్న వాక్యము నీ దగ్గరికి వెళ్ళి దొంగలిస్తే నీ దగ్గర వాక్యం లేదన్నట్టు అంటే ఎవరు లేరు వాక్యం లేకపోతే ఏశ్వరవు లేనప్పుడు ఏమైతుంది వాడు వచ్చి నిన్ను సతాయిస్తాడు నీ హృదయంలో వాక్యం కాలము ఈశ్వరం నీతో ఉంటాడు నీ ఇంట్లో ఉంటాడు నీ కుటుంబంలో ఉంటాడు నీవు వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే దాన్ని తరుణీకరించి నువ్వు ఎంత ప్రార్థన చేసుకో నీ విశ్వాసం బలపడద్దు నేను చెప్తున్నా ఫ్రాంక్ కఠినంగా నీ విశ్వాసం బలపడాలంటే కేవలం నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలా వాక్యమే చెప్తుంది ప్రార్థన చేయమని కాబట్టి ప్రార్థన చేస్తున్నాం వాక్యమే చెప్తుంది ఆరాధించమని కాబట్టి ఆరాధిస్తున్నాం అర్థమవుతుందా కాబట్టి వాక్యానికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం ఉదయం నుంచి ఆ ఉపదేశాన్ని మర్చిపోవద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం విన్న ఆ వాక్యాలను ఏమి మర్చిపోవద్దు బైబుల్లో చెప్పబడ్డ ఈ వాక్యాలన్నిటిని మనము నెమరు వేసుకుంటూనే ఉండాలా నీకు ఏ భాష వస్తే ఆ భాష అన్ని భాషలలో ఉంది కదా బైబిల్ నీకు ఏ భాష వస్తే ఆ భాషలో దాన్ని ధ్యానించుకుంటూ పోవాలి ఎందుకంటే చూడండి దుష్టుడు ఈ లోకంలో రకరకాల పుస్తకాలు చదివేటట్లు నిన్ను మభ పెడతా ఉంటాడు నువ్వు రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటావు ఏదో ఆసక్తి సంతోషిస్తూ ఉంటావు పొద్దున్నేసి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటావు మంచిగా అనిపిస్తుంది అంత ఇంత ఒక న్యూస్ పేపర్లో కనీసం ఇరవై పేజీలు ఉంటాయి రోజుకి ఇరవై పేజీలు చదువుతా కానీ ఒక పేజీ బైబిల్ చదవలేం మనం ఎందుకంటే వాడు నిన్ను కానీ మనము ఇందాక ఆ బ్రదర్ చెప్పినట్టు అపవాదం ఎదిరించాలి మనం అపవాదం ఎరీతి ఎదిరిస్తాం న్యూస్ పేపర్ని పక్కకు పెట్టి బైబిల్ పట్టుకోవాలి అది ఎదిరించడం వంట గదిలోకి పరిగెత్తే ముందు కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించినాక వంక అది దృష్టిని ఎదిరించడం పొద్దున్నేసి టీవీ పెట్టే బదులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలా దాని తర్వాత టీవీ పెట్టుకోండి నేను సినిమా చూడమని ఎప్పుడు చెప్పను కదా టీవీలు పెట్టుకుంటారు టీవీలు లేని ఇల్లు ఎక్కడన్నా ప్రతి ఇంట్లో ఉంటాయి టీవీలు సమర్థించుకోవడం ఏంటంటే లేదు బ్రదర్ మేము అందులో సువార్థ కార్యక్రమాలు చూస్తాం ఎంతసేపు చూస్తారు నాకు చెప్పండి నాకు తెలుసు ఎంతసేపు చూస్తారో టక్కునది అది అది శోధన కదా రిమోట్ కంట్రోలర్ దాని మీద ఒత్తేస్తావు నువ్వు ఒత్తి ఇంకేదో ఛానల్ అది ఆటోమేటిక్గా అది అక్కడికే పోతుంది ఆ ఛానల్ డిఫాల్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో డిఫాల్ట్ అంటే నువ్వు బటన్ టీవీ బటన్ వే ఫస్ట్ వచ్చేది సినిమా ఛానల్ ఫస్ట్ అదే వస్తుంది మళ్ళీ మీకు తెలుసా నువ్వు నువ్వు బటన్ నువ్వు స్విచ్ చేయగానే సువార్త ఛనల్ రావాలని నీకు తెలుసా నీ నేర్చుకున్నావా అట్లా చేయడానికి కొరకు చేసుకోవచ్చు తెలుసా మీకు మీరు టీవీలో చేసుకోవచ్చు దాన్ని కానీ మీకు తెలియదు ఎందుకంటే మనము అవన్నీ నేర్చుకోలేము సరే ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ఆయన వాక్యంలో బలపడకపోతే మనము దృష్టిని ఎదిరించలేము ఎందుకంటే ఇది కడ్గం కదా ఇది ఇది కడ్గం మనము ఆయుధంగా ధరించుకోవాలంటే ఏ స్ప్రవ్ గురించి మనం రవివ్రద లాస్ట్ వాక్యం చెప్తుంటే ఏ స్లోవ్ని మనం ఆయుధంగా ధరించుకోవాలా అది అంటే ఆయన వాక్యమే కదా ఖడ్గం ఖడ్గం అంటే కతి దృష్టిని ఎదిరించాలంటే నీకు ఆ కడ్గం అన్నట్టు కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు ఆయుధంగా ధరించుకోవాలి ఏ స్లోవరిని ఆయుధంగా ధరించుకోకపోతే నువ్వు ఈ యుద్ధంలో గెలవలేవు ఎందుకంటే ఇంకా భయంకరమైన శ్రమల కాలము ఆరంభమైంది మన కాలంలో స్టార్ట్ అయింది ఇంకా దాన్ని పరిపూర్ణత స్థితికి ఎదుగుతున్నాం మనం చాలా భయంకరంగా ఉంటాయి ఎందుకంటే ఈ నవంబర్ దాటినాక అంటే నేను అంటున్నా బహుశా ఈ ఎలక్షన్స్ దాటినాక ఇంకా కొంత కష్టతరమైన జీవిత కాలంలో మనం ఉండబోతున్నాం ఖచ్చితంగా ఉంటుంది అది తెలుసు నేను చెప్పనవసర లేదు మీకు కూడా తెలుసు ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపతిలో పౌల విషయాన్ని జ్ఞాపం చేసింది మనం ఉంటుంది దుర్దినములు ఇవి దుర్దినములు మంచి దినం దుర్దినములు అంటే చెడు దినములు అన్నట్టు మంచి దినములు కావు మంచి దినములు రాబోతున్నాయి బ్రదర్ అని కూడా అని వాడు అబ్బ కదా ఎందుకంటే బైబుల్ వాక్యం చెప్తుంది ఇంకా రాబోయేది మరీ దుర్దినములు అందుకే శ్రమల గుండ మనం పోబోతున్నాం ఇందాక అప్రదేశ్ హెచ్చరించి మరీ శ్రమలు మహాశ్రమలు భయంకరమైన కఠినమైన శ్రమలు మనం చూడబోతున్నాం కానీ ప్రతి దానికి దేవుడు మన గొప్ప దేవుడు ఆ విశ్వాసంలో మనం ముందుకు పోవాలా కదా సరే నేను చాలా వాక్యాలు రాసుకున్నాను కానీ నేను అవన్నీ మీకు చూపించలేను కానీ ఒక వాక్యం మట్టు చూపించి నేను ఈ దినం వాక్యాన్ని ముగిస్తాను ఈ రోజు మీతోనే వాక్యాలు చెప్పించాలనేసి నేను తీర్మానించుకున్నాను కానీ వీళ్ళు జబర్దస్తి చేసి కొంచెమన్నా నువ్వు చెప్తే వాళ్ళు తృప్తి పడతారన్నారు నేను చెప్తే తృప్తి పడతారా మీరు నేను చెప్తే తృప్తి పడతారా వాక్యము మనల్ని తృప్తిపరచాలా ఎప్పుడు తృప్తిపరుస్తాది అది వాక్యము నువ్వు దాన్ని అమలు నీ జీవితంలో నువ్వు అమలు పరచుకోవాలి విన్న వాక్యాలను నువ్వు అమలు ఇప్పుడు ఉదాహరణకి ప్రేమను చూపించమని చెప్పి ఆ బ్రదర్ ఎవరు చెప్పారు వాక్యం చెప్ప ప్రేమ పూర్వకంగా మనం జీవించాలా అపూరాలు చెప్తున్నాడు దయ చూపించాలా మళ్ళీ రేపు నుంచి దయ చూపించలేదు ను నువ్వు వాక్యాన్ని పాటించలేదు అన్నట్టు నువ్వు దయ చూపించాలా సత్యాన్ని వెంబడించాలని చెప్పిండు నువ్వు సత్యాన్ని వెంబడించాలా ఎందుకంటే ఇక్కడ మోసంతో కూడింది క్రైస్తవ జీవితం అంత మోసపోతుంది ఎందుకంటే అది ప్రకృతి సహజంగా జీవిస్తుంది శారీరకంగా జీవిస్తుంది పండుగలు నియామక దినములు వాటిని ఆచరిస్తుంది అవి ఆచరించేద్దని బైబుల్ మార్గం చదివిస్తుంది కొలతలు రాష్ట్ర పత్రికలో గళితులు రా దళితులు రాష్ట్ర పత్రికలో కూడా చూస్తాం ఆ వాక్యాలు ఆచరించేద్దని చెప్పినప్పుడు నువ్వు ఆచరిస్తే నువ్వు మోసపోయినవాడు నువ్వు మోసపోయినదాను కాబట్టి నువ్వు ఎట్లా శవల నుంచి తప్పించుకుంటావు అయ్యో నేను మోసపోతున్నాయి అని కాబట్టి ఒక వాక్యాన్ని మీకు చూపించేసి ఈరోజుకి మనం వాక్యాన్ని ముగించుకుంటాం కొంచెం కఠినంగా ఉంటాయి కొన్ని కష్టతరంగా ఉంటాయి వాక్యాలు ఇంతకాలం మీరు వింటున్నారు అన్ని సులభంగానే ఉంటున్నాయి వాక్యం చెప్పగానే బ్రదర్ సిస్టర్స్ చెప్పగానే టక్ మైండ్కి అర్థమవుతున్నాయి కానీ కొన్ని మైండ్కి అర్థం కావు అర్థం కాలేదని విడిచిపెడితే నీకే నష్టమా అర్థం కాలేదని విడిచిపెడితే నీకే నష్టం కదా ఇంకా మీ దగ్గర నుంచి ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే మరి కొంచెం శ్రమ ఎందుకంటే ఎన్నో సంవత్సరం నుంచి దేవుని వాక్యాలు వింటున్నారు సులభంగా వినిపిస్తున్నాయి అన్నీ అర్థమైపోతున్నాయి అవన్నీ సులభంగానే ఉన్నాయి ఎందుకంటే ఎప్పటి నుంచో విని విని విని విని మైండ్లో ఉన్నాయి సులభంగా కానీ మరి ఎన్నో మీరు వినేని స్థితిలో ఉన్నారు కొన్ని అవి నేను కొన్ని మీకు చూపించాలనుకుంటున్నాను మరోసారి అవకాశం ఉంటే మరీ దీర్ఘంగా వాటిని నేను చూపిస్తాను ఈరోజు మటుకు రెండే వాక్యాలు నేను చూపిస్తాను పాత కాలంలో పాత నిబంధన కాలంలో అందులో నుంచి మీరు ఏం నేర్చుకుంటారనేది మీరే పరిశీలించుకోవాలా ఇందులో నుంచి మేము ఏం నేర్చుకోవాలా అని ప్రశ్న కూడా మీరేయాలా ఒకవేళ నేను చెప్పి నేను చెప్పేది మీకు అర్థం కాలేదు అనుకోండి మీరు ఏం చేయాలా బ్రదర్ నాకు ఏం అర్థం కాలేదు నువ్వు చెప్పాలా చెప్పాలా అప్పుడే నేను చెప్తా లేకుంటే ప్రార్థనతో ముగించేస్తా ఇది మీ బాధ్యత ఎందుకంటే ఇది మీకు పోతుంది ఇప్పుడు వాక్యం ఈ వాక్యం మీకు చెప్పబడుతుంది కాబట్టి మీరు దాన్ని ఏం చేసుకోవాలా తీసేసుకొని మీ ఆస్తి లాగా ఇది ఆస్తి ఈ లోకంలో అందరు ఆస్తులు సంపాదించుకుంటారు కదా మనం ఈ ఆస్తిని సంపాదించుకోవాలి ఎందుకంటే ఇది మిమ్మల్ని కాపాడుతుంది చివరి వరకు పర్లోక రాజ్యాన్ని తీసుకోకపోయినా ఇది ఒకటే అవన్నీ విడిచిపెట్టాల్సి వస్తుంది ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఎంత బ్యాంగ్లా ఎంత స్థలాలు అనుకున్నా అన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది ఇది నిన్ను తీసుకెళ్తుంది పైకి అంటే ఆయన సన్నిధికి కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా బలపరుచుకుందాం ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను చూడండి సమయలు గ్రంథంలో మొదటి సమయోలు గ్రంథము నాకైతే ఇక్కడ ఏం కనిపిస్తలేదు వాక్యాలు మీరే చదవాల్సి వస్తుంది మొదటి సమయాల గ్రంథము పది ఏడవ అధ్యాయము మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాలలో ఒక వ్యక్తి గురించి అక్కడ చెప్పబడింది గాతు అనే పఠనం ఉంది గాతు అనే పఠనంలో ఒక వ్యక్తి గురించి చెప్పబడింది వాక్యం ఆ వ్యక్తి గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను మీరే గ్రహించండి ఆ వ్యక్తి గురించి మొదటి 4 నుంచి ఏడు వస్త్రాలు గాతువాడు అంటే ఘాతు అనే పట్టణం ఫిలిస్తీన్ పట్నం ఫిలిస్తీన్ అనే దేశంలో ఘాతు అనే పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒకడున్నాడు ఆయన గురించి చెప్పబడి చూడండి గాతువాడ్ అనే గొలియాతు అనుడు ఒకడు ఫిలిస్తీన్ దండులో దండులో నుండి బయలుదేరుచుండెను కాబట్టి ఒక వ్యక్తునుడు ఆయన ఫిలిస్తీయా అనే దేశంలో గాతు అనే పట్టణానికి సంబంధించిన వాడు గొప్ప శూరుడు అంటే పెద్ద మంచి యుద్ధం చేసిన వాడు అటువంటి వాడు ఆ ఫిలిస్తీయా సైనికుల నుంచి వస్తున్నాడు ఆయన గురించి ఆయన గురించి చెప్పవడి అతడు మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలా అతడు ఎంత ఎత్తుకున్నాడు అవి ఎక్కడైనా రాసుకోవాలి మీరు ఎందుకంటే అవి రాసుకుంటేనే మైండ్లో గుర్చుట్టాయి సరే మీకు రాయనికి రాకపోతే మీ మైండ్లో రాసుకోండి మీ మైండ్లో రాసుకోండి అతను ఎంత ఎత్తున్నాడు ఆరు ఆరు అనే పదము గురించి నేను చెప్పబోతున్నాను కొంచెం క్లుప్తంగా ఇరవచ్చు ఎక్కువ విశదీకరించి ఎందుకంటే కొంచెం కష్టతరంగా ఇక మీదట చెప్పబడే వాక్యాలు ఎంత కష్టం ఉన్నా మనం నేర్చుకోవాలా ఎందుకంటే సునాయసం గుడి నేర్చుకుంటే ఏం లాభం కష్టతరంగా నేర్చుకుంటేనే నువ్వు ఎదిగినట్లు విశ్వాసంలో కాబట్టి వ్యక్తి ఎంత పొడుగున్నాడు ఆరు మూరలు అంటే తెలుసు కదా మీకు ఇంతకు ముందు పూలు కట్టుకునేటోళ్ళు సార్ ఇది మూరా ఈ మోచి నుంచి వరకు పెడితే ఒక మూర అంతేనా అంతేనా కాబట్టి ఆరు మూరలు ఆరు మూలలు కొలత పెడితే ఇంత ఎత్తు ఉంటాడు హైట్ ఆరు మూరల ఎత్తు హైట్ ఉన్నాడు సరే ఇప్పుడు చూడండి దాని తర్వాత దాని తర్వాత ఏమో చూడండి సో ఆయన హైట్ ఎంత ఆరుమూరలు దాని తర్వాత చూడండి అతని తల మీద ఎవరైనా లెక్క పెడతారా ఆయన చదువుతా ఉంటే లెక్క పెట్టండి మీద ఎన్ని ఆయుధాలు ఉన్నాయో ఈ ఆరుమూరల ఎత్తుగల శూర్యుని శరీరం మీద తల నుంచి ఆరికాలు వరకు ఎన్ని ఆయుధాలు ఉన్నాయి లేక ఎన్ని ఏమంటాము కవచాలు ఉన్నాయో లెక్క ఇప్పుడు లెక్క మొదటిది అతని తల మీద నంబర్ వన్ లెక్క పెట్టండి రాగి శిరస్థానం అంటే టోపీ కిరీటం లాగుంటది రాగిది తల మీద రాగిది ఉంది తర్వాత చూడండి రెండవది యుద్ధ కవచం ఇప్పుడు చదవండి తర్వాత ఆ కవచము ఐదు వేల తుమ్ములు తర్వాత చదివారు మరియు కాళ్లకు అతని కాళ్లకు రాధిక ఎన్నో రి మూడోదా నాలుగోదా మూడోదా నాలుగు మూడు నాలుగు ఇక్కడ మూడునే? ఉన్నాయి ఎవరు తప్పు చేసిండ్రు ఇప్పుడు తెలుస్తారు చూడండి భుజంలో మధ్యలో ఏముంది ఇప్పుడు ఎన్నోది నాలుగా ఐదా నాలుగేనా మీరు స్కూల్లలో లెక్కలు సరిగ్గా చేస్తే ఇట్లా ఉండకపోయే ఇప్పుడు లెక్క పెట్టండి కవచము సరే నువ్వు చెప్పు తర్వాత రాగి కవచం కాళ్ళకి కాళ్ళకి కవచం కాళ్ళ కవచం నాలుగు రాగి బలెము సరే సరే పోనీ మలకని ఈటా ఎన్నోది రాగి మరి మీరు వెయిట్ వెయిటింగ్ లెక్క పెడుతున్నారు మీరు అక్కడే జాగ్రత్తగా వింటున్నారు అన్నట్టు నేను పొద్దున్న నుంచి సైలెంట్ గుండి ఇప్పుడు యాక్టివ్ అయినరు మీరు అందరు డానర్స్ కానీ ఆయన చదవని అండి ఈట కూడా ఉంది అది లెక్క పెట్టలేదు మీరు ఈటతో ఈటతో ఐదా లేదు ఎక్కడో మీరు తప్పు చేశారు సిక్స్ ఉన్నాయి అక్కడ యాక్చువల్ ఆయన శరీరం మీద ఆరు కవచాలు ఉన్నాయి నేను కరెక్ట్గా లేక పెట్టిన ఇంగ్లీష్లో అందుకే నాకు ఇక్కడ సరే నేను రాసుకున్న నంబర్స్ కానీ నాకు ఈ కళ్ళకి కనిపిస్తలేవు అంటే ముస్లో ఎత్తున్నాం గారు కనిపిస్తాను కరెక్ట్గా ఆరున్నాయి కరెక్ట్గా ఆరున్నాయి దాని తర్వాత ఆ బరువు ఎంత ఉంది అది మోసేటువంటిది తర్వాత కరెక్ట్ డాతో పాటు కలుపుతే ఆరు డాలుతో పాటు కలిపితే ఆరు దాని తర్వాత ఉంది ఇంకేమన్నా చూ కరెక్ట్ ఇప్పుడు చూడండి ఆయన ఎత్తు ఎంత ఆరు ఆరు మూల ఎత్తు ఆయన షర్ర మీద ఎన్ని కవాసలున్నాయి ఆరున్నాయి ఆ మోసేవాడు ఎంత బరువు మోస్తున్నాడు ఆరు అది కూడా ఆరు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఇక్కడ అన్ని ఆరుల గురించి చెప్పబడింది అంతేనా దా ఈయన పేరుంది అక్కడ గొలియా గొలియా ఈయన పేరు గులియాత్ ఈ గొలియాత్ అనే వ్యక్తి జీవితంలో ఆరు అనేది చాలా ముఖ్యంగా ఉంది నాకు పొద్దున్న లేస్తే నాకు ఇదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎప్పుడు చదవలేదు ఇన్ని సంవత్సరాలు నేను ఈ వాక్యం నేను చాలా సంవత్సరాలు చదివిన ఈ వాక్యాలు దావీ గొలియాత్తు గురించి నేను చాలా సంవత్సరాలు చదివిన ఎన్నెన్నో విషయాలు ఆ రోజుల్లో బయలుపరచబడ్డాయి కానీ ఈ విషయం నేను ఈ రోజే తెలుసుకున్నా అంతకుముందు తెలుసుకోలే ఎందుకంటే ఆరుమూరల ఎత్తు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు సౌలు ఇస్రాయల్ దేశం మీద మొట్టమొదటి రాజు ఆయన పేరే సౌలు అంటే గొలియాతుకి సమానంగా ఉన్నవాడు సౌలు ఒక్కడే యుద్ధం చేయాల్సింది వీళ్ళిద్దరే కానీ సౌలు రాజ్ అయినాక గులియాత్ మీదికి ఎవరు యుద్ధాన్ని పోతారో వాళ్ళకి ఎవరు యుద్ధంపై గెలుస్తారో వాళ్ళకి నా కూతురు ఆమే పేరు ఏం పేరు మికాయలు కదా ఆమె కూతురు నుంచి పెళ్లి చేస్తా అంటాడు మన తెలుగు సినిమాల లాగా స్టోరీ నాకు కొంచెం వింటే కదా ఎవరైతే వాడిని ఓడగొట్టొస్తారో వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా చెప్తారు మన సినిమాలలో ఉంటది మన ఇండియన్ సినిమాలలో కానీ ఇస్రాయల్ సినిమాలో కూడా అట్లనే ఉంది కదా అక్కడ కూడా అట్లనే ఉంది సౌలు రాజ్ అంటున్నాడు ఎవరైతే గొలియాత్ మీద యుద్ధం గెలిచొస్తారో వాడికి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు అసలు నాకు ఆ రోజు అర్థమైంది సౌలు మీద సౌలు మహా పరాక్రమమ కలిగిన వాడు గొప్ప సూర్యుడు ఎంతో యుద్ధంలో ఓడగొట్టిన వాడు రాజు వీళ్ళ వివిధ యుద్ధాలు గెలిచిన అటువంటి గొప్ప రాజు గొలియాత్ మీద ఎందుకు కొట్లాడలేకపోతున్న నాకు ఒకరోజు కొన్ని సంవత్సరాల దగ్గర దగ్గర పదిహేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒకరోజు నేను ఇంత బలం గలవాడు ఇస్రాయల్ దేశంలో సౌలురాజ్ అంత హైట్ ఎవ్వలేడంట సౌలు రాజంత బలిష్ఠుడు ఎవ్వలేడంట ఫిలిస్తీన్లకి కూడా అంత గొప్ప సురుడు ఎవ్వరు లేడు గొలియాత్ వంటి వాడు గొలియాత్తో యుద్ధం చేసింది సౌలురాజ్ అయితే ఆయన ఎందుకు పక్కకు జరిగిండు అనేది నేను చాలా బాధపడ్డవరొచ్చు ఆయన మీద పరిశుధాత్మ అభిషేకం ఉంది ఆయన ప్రవక్తలతో పాటు కలిసి ప్రవచించిన వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుశుదాత్మ మీద కండ్ కనిపించింది అందరికీ అంత అభిషేకం పొందిన రాజు శారీరకంగా కూడా సమానంగా ఉన్నాడు గొలియాత్కి కానీ గొలియాత్ అని కొట్టడానికి ఎందుకు భయపడిండు ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోతే నీ స్థితి కూడా అంతే సైతాన్ మీద నువ్వు విజయం పొందాలా అంటే నువ్వు ఆత్మలో తీవ్ర స్థితికి ఎదగాలనేసి ఆ చెప్పిండు తీవ్రంగా ఎదగాల ఆత్మలో నీకు వెనకడిగి ఎంత ఉండనో దానికి డబ్బుల్ ట్రిబుల్ కావాలా తీవ్రత నువ్వు వెనకడిగా గంట ప్రార్థన చేస్తే ఈ రోజు కనీసం మూడు గంటల సేపు ప్రార్థన చేయాలా చేస్తున్నా మమ్మల్ని మనం చెయ్యాలా కించపర్చద్దు మనం సేవా జీవితంలో ఒకరి గురించి మాట్లాడటప్పుడు అట్లాగా అట్లాగా నువ్వు ఒకప్పుడు ఇన్ని గంటలు సేవ చేసినావు ఇన్ని గంటలు ప్రార్థన చేసినావు ఇప్పుడు చేయగలుగుతున్నావు అంటే అరే అప్పుడున్న శరీరం వేరే ఇప్పుడున్న శరీరం వేరే కదా అప్పుడు గట్టిగా ఉంటే వెట్ట ఉంటే నీకు శక్తి ఉంటే ఎంత దూరం అయినా అలసిపోయేవాడిని ఇప్పుడు నువ్వు వయసు దాటుతుంటే నువ్వు చేయలేవు అది అర్థం చేసుకోక మనము ఎదుటి మనిషిని కించపరుస్తూ ఉంటాం నీకు దయ లేదన్నట్టు కాబట్టి దయగలిగిన వాళ్ళం మనము ఈ విషయాలు అర్థం చేసుకోవాలి ఆత్మసిద్ధమే కానీ శరీరం కాదు కదా అందుకే శరీరాన్ని ఛేదించుకోవాలా అందుకే నీ శరీరాన్ని నీ కంట్రోల్కి తీసుకోవాలా నీ అదుపులోకి తీసుకోవాలా దాన్ని అదుపులోకి తీసుకోవాలా దాన్ని ఫిట్ పెట్టుకోవాలను నీ బాధ్యత పెట్టుకుంటేనే కానీ నువ్వు నీ ఆత్మానుసారంగా నువ్వు ముందుకు పోలేవు నీ సేవ జీవితంలో నీ కొరకు ఇందాక బాగా చెప్పినట్టు నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదాన్ని ఏలేదని మాట్లాడాడో అదే వాక్యం నీకు నాకు కూడా వర్తిస్తుంది ఈరోజు నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంటే నువ్వు శరీరం అలసిపోతుంటే నువ్వు ఎట్లా చేయగలవ చెప్పు కాబట్టి ఈ విషయాలు మనం క్రమంగా అర్థం చేసుకోవాలా నువ్వు ప్రకృతి సహజంగా కూడా గులియానికి సమానమే ఆత్మలో నువ్వు కూడా పరసతో పొందుకున్నావు నీకు కూడా దేవుడు శక్తిని ఇచ్చిండ్రు నువ్వు కూడా వానికి వ్యతిరేకంగా నువ్వు యుద్ధం చేయగలవు కానీ నువ్వు ఎందుకు సమాధాన పడిన నీకంటే భయం వచ్చింది కొన్నిసార్లు బ్రదర్ ఇందాక చెప్తుంటే విన్నాం కదా చీకటి చీ మనం ప్రార్థన చేస్తుంటే శబ్దాలు భయపడతాం మనం భయం వచ్చిందేమో అని ఆ మనం భయపడద్దు ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు చావు మేలు వాళ్ళు అట్లాంటి బోధలు ఉన్నారు అపోస్ల కార్యంలో వాళ్ళ బోధ ఏంటంటే నేను చనిపోతే పర్లోగరాజంగా పోతాను నాకు ఇంకెందుకు భయం పర్లోగరాజంగా పోకపోతే భయపడాలా కదా ఈ లోకస్తులు చనిపోతే ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారంటే చనిపోయింది ఎక్కడ పోయిండో ఎవరు తెలియదు కానీ నువ్వు నేను ఏడు ఎందుకంటే మనం చనిపోయిన మన ప్రియులు చనిపోయినా వాళ్ళు ఖచ్చితంగా ప్రభు సన్నిధులు ఉంటారు ఎందుకంటే స్టెఫెన్ చనిపోయినప్పుడు చూసినాం కదా అపోస్త కార్యంలో స్టెఫెన్ రోతని కొట్టినప్పుడు ఏమైంది అయన ఆత్మ ప్రభు చింతకి చేర్చబడింది అది మనం చూస్తాం కళ్ళారా కాబట్టి కృత నిబంధన విషయంలో మనం ఏం చేస్తామంటే చనిపోయినవాడు డైరెక్ట్గా ప్రభు చింతకు వెళ్ళిపోతాడు కాబట్టి మనం చింతించదు దుఃఖపడద్దు పాత కాలంలో లేదు అట్లా పాత కాలంలో చనిపోతే మరొబడ్డ వాళ్ళు ఎందుకంటే అప్పటికింకా మన ప్రభు చనిపోలేదు కాబట్టి తీర్పు తీర్చేవాడు ఆయన ఈ లోకానికి ప్రతి మృతులకే కానీ సజీవులకే కానీ తీర్పు తీర్చేవాడు మన ప్రభు ఒకడే కాబట్టి ఆయన ఆయన ఆయన ఈ లోకంలో తన కార్యాన్ని నెరవేర్తించుకోకుండా ఎవ్వరు కూడా ఆయన చూడలేరు పర్లోవరాజానికి ఎవ్వరు ప్రవేశించలేరు ఆయన చనిపోవాలా తిరిగి లేచి పర్లోకం ఆ దాని తర్వాతనే మనుషులైన సన్నిధికి ఆయన చింతకి ఆయన పైకి ఎత్తబడితేనే కాని మనుషులను ఆకర్షించుకోలేదు రాష్ట్రపతికలు చూస్తాం కదా మనం ఆయన మనల్ని ఆకర్షించుకోవాలంటే ఆయన ముందు ఆ శిలం మీదకి ఎత్తపడాలా అంటే మరణించాలయన ఆయన మరణిస్తేనే కానీ మనల్ని ఆయన చింతకి ఆకర్షించుకోలేడు కాబట్టి కృత నిబంధన బోధాలు ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ ప్రభునందు డైరెక్ట్గా పర్లభరాజన్ బోధం కాబట్టి మనం చింతించాం ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టం వచ్చినా నువ్వు దాన్ని భరించాలా మరణమగినంత వరకు మరణమగినంత వరకు తప్పించుకోవద్దు తప్పించుకోవద్దు ఎస్కేప్ కావద్దు నీ మీదికి గొంతు ఎస్కేప్ అవుతావా తప్పించుకుంటావా ప్రభు కొరకు ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో దాన్ని పోగొట్టుకుంటాడో నా నిమిత్తమై పోగొట్టుకుంటాడో దాన్ని తిరిగి పొందుకుంటాడు అన్నాడు కాబట్టి మనకు అటువంటి వాక్యాలు మనం జాగ్రత్తగా వాటిని ధ్యానించడం కాబట్టి మనం ఇక మీద టెంటీ నుంచి చాలా భయంకరమైన కాలాలు ఉంటాయి ఎందుకంటే ఆర్థిక స్థితి పతనం అవుతుంది ఆర్థిక స్థితి పతనం అవుతుంది డీజిల్ పెట్రోల్ కాస్ట్ పెరిగిపోతున్నాయి అంత ఖర్చుతో పడింది ఏమంటాం దాన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఏమంటారు తెలుగులో నీకు తెలుసు కరెక్ట్గా నువ్వు కామర్స్ ఫీల్డ్ కదా నీకు ఖచ్చితంగా తెలుస్తుంది జీవన వ్యయము జీవన విధానం జీవన వ్యయము జీవించడానికి కావలసిన ఖర్చు జీవించడానికి కావలసిన ఖర్చు హెచ్చు అయిపోతుంది ఎక్కి ఎక్కువ అయిపోతుంది కానీ నీ తక్కువ నీ ఖర్చు ఎక్కువ నువ్వు ఏ రీతిగా కుటుంబాన్ని పోషించుకుంటావు భయపడకండి భయపడకండి తన ప్రియులు కష్టపడకుండా తింటారని ఉంది వాక్యం కదా కాబట్టి రాబోయే దినాలు బహు భయంకరమైన శ్రమల కాలము అయినా కాని మనం చింతించము అయిన కాని మనం భయపడము ఎందుకంటే తన బిడలకి ఆయన ఎంతగానో సమకూర్చిస్తాడు ఆకాశపక్షం చూడటానికి కష్టపడకుండా పొందుకుంటున్నాయి వాటికంటే శ్రేష్టం మనం అంటాడు మాతవార్తలు కాబట్టి మనకి మరి విశేషాలను అనుగ్రహిస్తాడు కానీ నువ్వు మనకు సిద్ధపడాలా ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి ఉపాద్రం వచ్చినా నువ్వు చెల్లించద్దు నువ్వు వాటిని ఎదుర్కోవాలా అర్థమవుతుందా సంతోషంతో ఎదుర్కోవాలి ఎందుకంటే మన ప్రభు నమ్మదగిన వాడని ఎటువంటి కష్టం వచ్చినా కాంప్రమైజ్ కావద్దు ప్రభుని అమ్మి వేయొద్దు అర్థమవుతుందా మీకు నేను చెప్పాడు ప్రభుని తృణీకరించొద్దు ఏమైనా కానీ నేనేమైనా కానీ ప్రభు కొరికే అన్న తీర్మానం కొరకు నువ్వు జీవించగలుగుతాయి కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తున్నా గుత్ అనే వ్యక్తి జీవితంలో ఆరు ఆరు ఆరు అన్న అంశాలు మనం చూస్తున్నామంటే ఒక శూర్యుడు లేక మృగం ఉండేవాడు వీడు గులియాత్ని చూస్తే అందరు భయపడేటోళ్ళు ఆ రోజులలో అంత ఎత్తు అంత లావుగా ఆయన కవచము చూసి ఆయన దగ్గర కత్తి చూస్తే అందరూ గజగజ మునిగేటోళ్ళు వీటితో యుద్ధం చేయాలనా అని అక్కడి నుంచే పరిగెత్తిపోయేటోళ్ళు ఎవరుడు ఆయనతో యుద్ధం చేయక రాలేదు కానీ దావిదొక్కడే ముందుకొచ్చాడు దావిదొచ్చి యుద్ధంలో గెలిచాడు మీద ఎట్లా గెలిచాడు ఆయన ఏం కవచం ధరించుకున్నాడు ఏ కవచం ధరించుకోలేదు ఏ కవచం ధరించుకోలేదు ఆరు లేదు ఆయనలో ఆయనలో ఆరు లేదు కదా ఆయన ప్రభుని నమ్ముకున్నవాడు ప్రభుని విమడించినవాడు ఎలుగుబంటిని చీల్చివేసిన వాడు సింహాన్ని చీల్చి వేసిన వాడు అటువంటి వాడు బొలియాత్ని ఒక్క రాయితోనే కొట్టి చంపగలిగింది కదా అది దేవుని కార్యం అన్న మనం అర్థం చేసుకోవాలా సౌలు చేయాల్సిన పని దావిది చేయాల్సి అందుకే దావిది రాజయండి అర్థమైంది కదా రాజుగా ఉన్న నువ్వు చేయలేకపోతే నీ రాచరికం పోగొట్టుకున్నావు క్రైస్తవ జీవితంలో ఈ విషయం అర్థం చేసుకోవాలా నీ ఇది అప్పగించబడింది సేవ నువ్వు దాన్ని విశ్వాస స విశ్వాసంగా నువ్వు ముందుకు అది నీ నుంచి వెళ్ళిపోతుంది అది వేరే వాళ్ళకి అనుగ్రహించబడుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా తర్వాత మీకు ఇంకొక విషయం చూపించేసి ముగిస్తా క్లుప్తంగానే ఇవి మీకు జస్ట్ అర్థం చేయడానికి కొరకు అది బ్రదర్స్కి ఇవ్వండి వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఆ బ్రదర్కి ఇవ్వండి అది ఎఫ్ఎం రేడియో ఆన్ అయ్యింది చూడ రేడియో ఆన్ అయింది ఇంకొక వాక్యం నేను మీకు చూపించేసి ముగిస్తాను దానియుల గ్రంథం మూడవ అధ్యాయము జ్ఞానియుల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం దాని తర్వాత పదిహేనవ వచనం అక్కడ కూడా కొన్ని సంఖ్యల గురించి ఉంది మీకు జస్ట్ ఈరోజు నేను కేవలం సంఖ్యల గురించి చెప్తున్నాను మరొకసారి అవకాశం ఉంటే దాని గురించి మళ్ళీ విశదీకరించి చెప్తాను ఎందుకంటే ఈరోజు టైం లేదు మనకి కానీ మీరు అది కూడా దృష్టతే పెట్టుకోండి ఈ ఆరు అనే సంఖ్య గురించి ఇక్కడ చెప్పబడుతుంది పాత నిబంధన పుస్తకాలలో కూడా ఆరు అనే సంఖ్య గురించి చెప్పబడుతుంది మన గోలియాత జీవితాల చూసినము మూడు ఆరులు కనిపిస్తున్నాయి మనకు కదా ఆరు ఆరు ఆరు అనేది అట్లనే ఈ ఇక్కడ చూడండి దాని మూడవ అధ్యాయము మొదటి వచనం రాజా నెప్పు బంగారు ప్రతిమ ఒకటి చేయించండి అంటే ఒక విగ్రహం పెట్టిచ్చండి ఆయన బంగారు విగ్రహం అంతేనా బబులూరు దేశంలోని దూరాయు అను మైదానం అది పెద్ద మైదానము దాంట్లో నిలబెట్టిండు పెద్ద మైదానంలో పెద్ద బంగారు ప్రతిమ నిలబెట్టిండి దాని సైజు ఉంది దాని సైజ్ చూడు బ్రదర్ అది అరవది ఎత్తు అంటే అక్కడ కూడా ఆరుతోనే ఆరంభమైందని చెప్తున్నాడు దాని తర్వాత ఎంత ఆరు వెడల్పు అంటే ఎంత అరవది దాని వెడుతు ఆరు అంటే రెండు ఆరులు కనిపిస్తుంది మీకు దాంట్లో మీకు ఇంకొక ఆరు కూడా కనిపిస్తుంది చూడండి ఇంకొంచెం కిందికి పోతే ఎక్కడ అంటే అక్కడ కాదు పదిహేను పదిహేనులో మరి ఒక ఆరు అనిపిస్తా ఉంటది లెక్క పెట్టండి ఇప్పుడు నువ్వు లెక్క పెట్టి ఎన్ను నిజం బాకా అను బాక వేరే పిల్లలగోవి వేరు కదా బాకాను పిలనగ్రోవిని రెండు పెద్ద వీణ వీణ ఇంకొకటి నాలుగవది విపంచిక అను విపంచిక నువ్వు సరిగా చదువుతున్నావు అక్కడ సుంఫోని అను విపంచిక అది ఐదవది తర్వాత సకల విధములైన వాయిద్యములు అంటే ఆరు రకాల వాయిద్యాలు ఉన్నాయి అక్కడ అది నువ్వు లెక్క పడాల సిక్స్ ఉంది అక్కడ కాబట్టి మూడు సిక్స్లు అలాగ కనిపిస్తున్నాయి ఆ ఆ వాక్యంలో మూడవ అధ్యాయంలో కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ మూడు ఆరులు దేనికి సంబంధించినవి అన్నప్పుడు ఆరు అనేది మనిషి సంఖ్య అని మనం చూస్తాం చూడండి ఎక్కడ చూస్తాం రాష్ట్ర దాన్ని ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా నంబర్ ఆఫ్ అ మ్యాన్ ప్రకటన గ్రంథము పదమూడు అనుకుంటా పదమూడు ఎనిమిది పద్దెనిమిదా చూడండి చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎయిటీన్త్ ఇంకొంచెం మీద చూడండి సార్ పైన పదిహేడు నుంచి చూడండి తర్వాత దానికి ముందు స్టార్టీ ప్లే కదా దిస్ ఫర్యాన్ని ము ప్రకటన గ్రంథాల ఏమిటంటే పదమూడవ అధ్యాయంలో అక్కడ కూడా మూడు ఆరు సంఖ్యల గురించి చెప్పబడింది ఈ వీటిని అర్థం చేసుకునేవాడు ఏమైంది ఇంటెలిజెంట్ అని ఉందా వైజ్ అండ్ ఇంటెలిజెంట్ అని కదా దాన్ని అర్థం చేసుకునేవాడు తెలివి వాడు ఇందులో జ్ఞానం ఉంది కాబట్టి ఇందులో జ్ఞానం గలదు ఈ సంఖ్య గురించి అర్థం చేసుకునేవాడికి జ్ఞానం ఉండదట కాబట్టి ఇప్పుడు మీకు నేను సవాళ్ళు మీకే విడిచిపెడుతున్నా ఈ ఆరు ఆరు అనేది ఏందో ఈ రోజు నుంచే నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇదంతా ఈ లోకానికి సంబంధించింది ఈ ఆరు ఆరు ఆరు అనే సంఖ్య మనిషి యొక్క సంఖ్యనుంది దాని తర్వాత మృగం యొక్క సంఖ్యనుంది ఈ లోకం అంతా మృగం లాగా తయారైతుంది త్వరలో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మృగం అంటే తెలుసు కదా మీకు ఆ జబర్దస్ అవి గానీ మృగం అంటే ఏంది వాళ్ళకి తెలవాలి కదా మృగం ఏం చేస్తుందో తెలుసు మృగం అంటే ఏంది క్రూర మృగం అంటే తెలుసా సింహం ఎగ్జాంపుల్ చెప్తుంది క్రూర మృగం అంటే అది చాలా భయంకరమైంది అది మనుషులని చంపుతుంది మనుషులని చిత్రవద్ద చేస్తుంది అనేది క్రూర మృగం ఉదాహరణకి సింహము పులి దాని తర్వాత ఎలుగుబంటి తోడేళ్ళు సర్పము ఇవన్నీ క్రూర మృగాలు కదా ఇవన్నీ మనుషులందా పాడి చంపుతాయి కదా వైల్డ్ ఆనిమల్స్ అంటాం క్రూర క్రూర మృగం అంటాం కాబట్టి ఇది ఒక మృగానికి సంబంధించిన సంఖ్య అని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం కాబట్టి ఈ సంఖ్య ఒక మనిషికి సంబంధించింది కూడా అంటుంది కాబట్టి ఈ సంఖ్య అర్థం చేసుకోవాలంటే నీకు కొన్ని విధానాలు అవసరం ఇందాక మనం పాత నిబంధన కాలంలో చూసినాం గొలియాతు కూడా అదే సంఖ్య ఉంది కదా దాని తర్వాత నిబర నిలబెట్టిన ఆ ప్రతిమకు కూడా అదే సంఖ్య ఉంది కాబట్టి ఆ గొలియాతు ఒక క్రూరం మృగం లాగా ఉన్నాడు ఆయన చూస్తే భయపడతాడు గజ గజ మనకి కాబట్టి మనము క్రూరంగా ఈ లోకంలో ప్రవర్తిస్తే నువ్వు కూడా ఆ నంబర్ కి ప్రతి మనిషిలో క్రూరత్వం ఉన్నది రుచి ప్రతి మనిషిలో క్రూరత్వం ఉంది ప్రతి మనిషిలో ఎక్కడ జబర్దస్తి చేసే గుణగణం ఉంది జబర్దస్తి చేసే వాళ్ళంతా మృగాలు కాబట్టి మనలో ఇటువంటి గుణగణం ఉండదు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు దాన్ తర్వాత కొంతకాలానికి మనం మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటే వీటిని మళ్ళీ విశదీకరించి నేను అవన్నీ మీకు జాగ్రత్తగా చూపిస్తా వీటిని మట్టు అర్థం చేసుకుంటే వాడే తెలివి అని బైబుల్ చెప్తుంది వీటిని అర్థం చేసుకునేవాడు తెలివి నువ్వు నిజంగా ప్రభువు బిడవైతే ఆయన జ్ఞానంలో వర్దిల్లాలా ఆయన జ్ఞానంలో వర్దిల్లాలంటే ఇవి నువ్వు అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలా ఈ సంఖ్యకు సంబంధించి కాబట్టి ఈ ఆరు ఆరు అనేది ప్రభు మనకు ఎంతో కాలం కిందట బయలుపరిచిండు ఇది అసలు ఆరు ఆరు ఆరు కానే కాదని కూడా అక్కడ ఉంది తెలుగు బైబుల్లో కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు వందల అరవై ఐదు అని కూడా ఉంది గ్రీకు భాష నుంచి తర్జుమా చేసినప్పుడు బైబిల్లో ఆరు వందల అది ట్రాన్స్లేషన్ లో ఆరు వందల సరే దేవుడు ఎందుకు ఆమోదించిండు అరవై నుంచి అరవై ఎందుకు వచ్చింది అది అవి మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలా కానీ ప్రభు మనకి ఎప్పుడో బయలుపరిచిండు ఆరు అనేది మనిషి యొక్క సంఖ్య ఆ ఓ రీతిగా చెప్పాలంటే ఆదాము ఆరవ ఆరవ నాడు సృష్టింపబడింది కదా కాబట్టి మనిషికి సాదృశ్యం ఈ సంఖ్య కాబట్టి యుగ సృష్టిలో ఈ మనుషులంతా యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మనుషులంతా మృగాల్లాగా తయారైపోతారు వాళ్ళలో ప్రేమ జాలి దయ కరుణ ఇటువంటి ఏమి ఉండవు ఇంకో రీతిగా చెప్పాలంటే మతపరమైన క్రైస్తవ గుంపులు మూడు గుంపులు మూడు ఆరులు అంటే కూడా అక్కడ అర్థం చేసుకోవచ్చు నిన్న నిన్న నిన్న ప్రభుమానికి బయలుపరిచింది నిన్నే నిన్న సాయంత్రం బయలుపరిచింది అది వాక్యంలో మొదటి ఆరు అంటే తేళ్లకు సంబంధించింది రెండవ ఆరు సర్పములకు సంబంధించింది మూడవ ఆరు మతపరమైన గొప్ప జనానికి సంబంధించింది కాబట్టి మూడు ఆరులు అంటే మూడు క్రైస్తవ గుంపుని ప్రభు చూపించాడు కాబట్టి అవి మూడు మనిషికి సంబంధించినవి వీటిని అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఆ సంఖ్యకి ఒక నంబర్ ఉంది జేమ్స్ స్ట్రాంగ్ అనే వ్యక్తి ప్రతి ప్రతి పదానికి ఒక అర్థం రాసిండు ఆయన పుస్తకం చదివితే గాని ఇవి మనకు అర్థం కాలేదు నాకైతే అర్థం కాలేదు చాలా కాలం ఆయన డిగ్రీ ఆయన కామెట్రీ ఆయన ఆయన నంబర్స్ అంటారు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అంటారు ఆ స్ట్రాంగ్ నంబర్స్ చూసినాకనే నాకు ఇవన్నీ అర్థమయ్యి సరే పరిశుధాత్మ అభిషేకం చాలా అవసరం పరిశుధాత్మ అభిషేకం ఉంది కదా నాకు అంతా బయలుపరచబడదంటే నువ్వు కష్టపడతలేదు సౌమర్యం అన్నట్టే పరిశుధాత్మ అభిషేకం ఉండగా నువ్వు ప్రయాసాంతం వీటిని వెతుక్కుంటే ప్రభు సహాయకొడుకొని నీకు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూసినాకనే ఇవన్నీ అర్థమవుతున్నాయి లేకపోతే ప్రకృతి సహసంగా ఏం చెప్తాం ముద్ర వేసుకోవడము నుదుటి మీద ముద్ర వేసుకోవడము చేతికి ముద్ర చిప్ పెట్టడము కంప్యూటర్ చిప్ అని క్రెడిట్ కార్డ్ అని ఈ కార్డ్ అని ఆ కార్డ్ అని మనుషులు చెప్తున్నారు అంతా ప్రకృతి సహజంగా చెప్తారు ఈ వాక్యాలు కానీ ప్రకృతి సహజంగా చెప్పబట్టే ఇవన్నీ ఆత్మీయంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచం అంతా తయారైతుంది గవర్నమెంట్ ఒక మృగంలాగా తయారైంది రు బిజినెస్ ఒక మృగంలాగా తయారైంది పాలిటిక్స్ ఒక మృగంలాగా తయారైంది మతం ఒక మృగంలాగా తయారైంది ఇంకా ఏం చెప్పండి ఆర్థిక స్థితి ఒక మృగంలాగా తయారీ జబర్దస్త్ చేస్తుంది అన్ని ట్యాక్సులే ఎన్ని ట్యాక్సులు కడుతున్నా మీకు తెలుసా నేను మిమ్మల్ని రెచ్చగొడతలేను ఎందుకంటే ట్యాక్సులు కట్టద్దని రెచ్చగొడతలే ఏసు ప్రభయ చెప్పిండి ట్యాక్స్ కట్టమన్నాడు మీరు తూర్తానన్నాడు ఒక ఒకడు వచ్చి ప్రభా మనం ట్యాక్స్ కట్టాలంటా ప్రభా అంటే మధ్య పైసలేవు ఎక్కడికి వెళ్ళి కడతాం నువ్వు ఏం చేస్తావు పోయి చేపలు పట్టుకుంట్రా ఒక చేప ఒక వలయ్యి నీకు ఒక చేప దొరుకుతుంది ఆ చేప నోట్లో ఒక కాస్ట్ దొరుకుతుంది అది పోయి పన్ను గటిరా అంటాడు నా కొ నీ కొరకు ఇద్దరి కొరకు గట్టిరా అంటాడు ట్యాక్స్ కట్టాలా మనం కానీ అది చేస్తుంది మన మీద ఎన్ని ట్యాక్స్లు కట్టినా మనకు తెలుసా నాకు తెలుసు జిఎస్టీ రాకముందు ఎంత చీప్ ఉండే వస్తువులు జిఎస్టి వచ్చినాకనే ఎక్కువైపోయింది కాస్ట్ మేము రెండు కంప్యూటర్స్ కొన్నాం ల్యాప్టాప్స్ జిఎస్టి రాకముందు ఆ ల్యాప్టాప్ ఖరీదు ఇరవై ఉండే ట్యాక్స్ కట్టంగా కూడా జిఎస్టి తర్వాత ఆరు నెలలకి మళ్ళీ అదే కంప్యూటర్ ఇంకొకటి వేరే వాళ్ళకు కొన్నాము రెండు కంపెనీ సేమ్ కంపెనీది సేమ్ మోడల్ జిఎస్టీ కి ముందు ట్వంటీ టూ థౌసండ్ ఉంటే జిఎస్టీ తర్వాత ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయింది నేను ఎన్ని ఆరు వేలు కడుతున్నా నాకు అనిపించింది ఇలా కష్టంగా పోసముంది ఇది జబర్దస్తి అంత జబర్దస్త్ కాబట్టి ఈ లోకం అంతా మృగంలాగా తయారైంది ఇది ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలి ఈ సంఖ్య ఈ లోకానికి సంబంధించింది మతపరమైన జీవితము ఈరోజు మృగంలాగా తయారైపోయింది క్రైస్తవ జీవితం ముఖ్యంగా మృగంలాగా తెరైంది ఎక్కడ చూసినా జబర్దస్తి ఎక్కడ జబర్దస్తి ఏ సంఘాలు చూసినా జబర్దస్త్ కానీ ప్రభు జబర్దస్తి చేయలేదు ఎక్కడా ఆయన ప్రేమలో జబర్దస్తి లేదు కాబట్టి మనకి ఆ సంఖ్యతో ఏ సంబంధం లేదు అది కాడు కాదు అది చిప్పు కాదు నేను ఉదుటి మీద ముద్ర అసలే కాదు మనకు అసలైన ముద్ర అయిందని సార్ ఎఫ్ఎస్ రాష్ట్రపత్రికలు ప్రభు మనకు ముద్ర విమోచన దినం వరకు మీరు పర్శుధాత్మ చేత ముద్రింపబడితే అసలైన సంఖ్య అది ఇంగ్లీష్ అక్కడ ఉంది బైబుల్లో ఏడు ఏడు ఏడు అని ఉంది ఏడు అంటే సంపూర్ణమైన సంఖ్య బైబిల్లో ఏడు అంటే సంపూర్తి అంటే ఏడు అంటే విశ్రాంతి దినం కదా ఏడవ దినం సండే అంటాం ఏడు కాబట్టి విశ్రాంతి దినం అంటే సమాధానానికి సంబంధించింది విశ్రాంతికి సంబంధించింది సమాప్తం మన పాపపు జీవితం నుంచి మనకి విడుదల కల్పించబడింది కాబట్టి మనము ఆయన సమాధానంలోనికి వెళ్ళిపోతున్నాం ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నాం ఆ సంఖ్య మనకి కావాలి అందుకే పరశుధాత్మ అభిషేకం మనకు అందరికీ అవసరం ఇంకా ఎవరు పొందుకోలేదో వాళ్ళు అందరూ ప్రయాసపడండి అభిషేకం నీకు అవసరం ఎందుకంటే ఓ మతపరమైన బోధలు ఏముంది తెలుసా నువ్వు రక్షణ పొందుతే చాలు బ్రదర్ నీకు పరుషు ఆత్మ ఆటోమేటిక్గా విన్నా మాస్టర్స్ చెప్తుంటే నువ్వు ఒక్కసారి రక్షణ పొందుకొని ప్రవ్వా నా పాపాలు క్షమించిన నీ బిడ్డలు స్వీకరించి ప్రవ్వా అని అంటే చాలు నీకు ఆటోమేటిక్గా పరశురాత్మ వస్తుంది అన్నట్టు అట్లా లేదు అందుకే రోముల రాష్ట్ర పత్రికల్లో మనం చూస్తాము అడుగు ప్రతివానికి నా ఆత్మను వచ్చేదని ఇచ్చేదని అన్నాడు ఉచితం దా అడుకోకపోతే వాటి మనం అందరం దేవుణ్ణి అడగాల ప్రతిరోజు ప్రభావ నూతనంగా నీ యొక్క అభిషేకం నాకు అనుగ్రహించింది నేనైతే అక్కడే ప్రార్థిస్తాను ప్రతిరోజు ప్రతిరోజు సులువ మన ధ్యానాన్ని చేస్తాను ప్రభా నా ఆ యొక్క కలవశలలో నీ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసిన పాపములు శాపములు రోగములు వ్యసనములు చెడు అలవాట్లు అన్ని భరించిన వాటి నుంచి నాకు విడుదల కల్పించిన ప్రభావ నన్ను బిడ్డగా స్వీకరించుకున్నావు ఎండటికీ జ్ఞాపకం రాకుండా పాపంలోని తిన్ను తుడిచి వేసినారు నీకెంతో వదనాలు ప్రభావ మీ యొక్క పరిశురాత్మ నూతనంగా నాకు ఈరోజు అనుగ్రహించబడవా అని నేను ప్రార్థన చేసే ప్రయత్నొచ్చు అవసరం ఎందుకంటే పరశురాత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు కాబట్టి నువ్వు పరశురాత్మ బతుకపోతే ఆయన బిడవ్ కాలేవు ఇవి నీకు అర్థం కావు ఎప్పటికి ఈ వాక్యాలు నీకు అర్థం కావు కాబట్టి మనము ఈ ఆరు ఆరు అనే ఆరు అనే సంఖ్య విపరీతంగా ఇక మీదట బోధ విస్తరిస్తుంది ప్రపంచం అంతటా అందుకే నేను ఆరంభించిన దీని గురించి కొంత దీర్ఘంగా ధ్యానించాలి నేను కూడా ధ్యానించాలి ఎందుకంటే ప్రభు ఒక విధానం నేర్పిండు పాతవి గత ఇదిగో సమస్తం కృత అన్ని ఆత్మీయంగా చెప్పబడుతున్న వాక్యాలు కాబట్టి ఇది ఆత్మీయంగా అర్థం చేసుకునే ప్రయత్నించాల మనము ఈరోజే ఆరంభిస్తున్నాం మరి కొంతకాలానికి వీటిని విశదీకరించి దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటాము మీరు సరే మీరు ఎక్కడ పడితే అక్కడ కదా నేను కూడా ప్రతిసారి ఇక్కడ రాలేను కాబట్టి మీకు అవన్నీ ఇంటర్నెట్లో మేము పెడతా ఉంటాం రికార్డింగ్స్ కాబట్టి మీరు మరీ తిరిగి తిరిగి వినండి వింటే అప్పుడు మీకు ఆ క్లారిటీ వస్తుంది ఆ అనుభూతి వస్తుంది మీకు మీరు కూడా అందులో అంచలంచగా ఎదుగుతూ ఉంటారు వీటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలి ఎందుకంటే జబర్దస్తి కాలంలో మనం ఉండబోతున్నాం ఇప్పుడు బాహాటంగా ఆ మురుగ కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనకు వాటితో ఎటువంటి సహవాసం లేదు మనము అందులో నుంచి బయటికి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రభుత్వనే ఆయన సహవాసంలోనే మనం మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఇది శ్రమల కాలం మనం ఖచ్చితంగా శ్రమల అది నిర్గ్రహిస్తారు ఇప్పుడు త్వరలో కాబట్టి ఎంత శ్రమ వచ్చినా గానీ మన ప్రభు నమ్మదున ప్రతి దాంట్లో నుంచి మనం తప్పిస్తాడు అటువంటి విశ్వాసంలో మనము మన జీవితాన్ని కొనసాగించుకోవాలా కొంతసేపు ప్రార్థనలు సమయం కడదాం కళ్ళు మూసుకోండి ధ్యానిస్తాం ప్రభుత్తిద్దాం ధనపరచాం ఈ రోజంతా ప్రభువు మనకి ఇచ్చేడు మంచిగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం కోరు ఏవి కూడా మర్చిపోకుండా వాటిని నెమరు వేసుకుందాం తలపోసుకుందాం మన హృదయల మీద రాసుకుందాం వాటిని మర్చిపోవద్దు మనం మర్చిపోతే విశ్వాసం రాదు వాటిని నెమరేసుకొని ధ్యానం చేసి జ్ఞాపకం చేసుకుంటుంటే నీ విశ్వాసం బలపడతా ఉంటుంది మీరు విశ్వాసంలో అంచలంచలు ఎదుగుతూనే కదా మీ సేవ జీవితంలో ఫలాలు వస్తూ ఉంటాయి మీరు ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరుగుతాయి మీ వల్ల ఎంతో రక్షణ పొందుతూ ఉంటారు నువ్వు ఒక్క రక్షింపబడకపోతే నీకు ఏమి లాభం నీ ఇరుగు వారు పొరుగు నీ పక్కింటి వాళ్ళు నీ చుట్టాలు నీ బంధువులు మిత్రులు నరకానికి పోతే నీకేం లాభం నువ్వు ఒక్కనివి నువ్వు ఒక్కదానివి అక్కడ ఆనందిస్తావా దేవుని సన్నిధిలో స్వార్థం మనలో స్వార్థం ఉండద్దు నేనే కాదు నాతోటి వాళ్ళందరూ రక్షింపబడాలా అందరూ పర్లవరాజానికి రావాలా గొర్రెలను కాయాలా గొర్రెలను మేపాలా అది అసలైన దేవుని బిడ్డ గుణగణం అటువంటి గుణగణం మనకు అనుగ్రహించాలా మృగం యొక్క గుణగణం వద్దు అది బిజినెస్కి సంబంధించింది మోసానికి సంబంధించింది ఆ సంకేతం మనకే సహవాసం లేదు దాని గురించి మనం అసలే భయపడము మన మీద అసలైన ముద్ర ఉంది పరిశుధాత్మ అభిషేకం మన దేవుని యొక్క నామము మన నిదుట మీద ఉంది ఏసు అను నామం కాబట్టి మనం దేని విషయంలో భయపడం దేని విషయంలో చింతించం ఆయన ఉపదేశాన్ని మర్చిపోవద్దు మన మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు విన్న ఉపదేశాలన్నిటినీ జాగ్రత్తగా తలపోస్తాం వాటిని జాగ్రత్తగా రాసుకుందాం తిరిగి తిరిగి ధ్యానిద్దాం మన విశ్వాసంలో అంచలంచలు ఎదుగుదాం నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉండబోతున్నాం అయినా భయపడం మన ప్రభు మనతో పాటు ఉన్నాడు ఆయన కూడా శ్రమను అనుభవించేవాడు శ్రమల మీద విజయం పొందినవాడు మనం కూడా పొందుతాం మీరు కేవలం వినేవారే కాదు దాన్ని పాటించేవారిగా తయారు ఈ వాక్యాన్ని మీరు పాటించండి రేపటి నుంచి పాటించండి దయగలిగి జీవించండి ఇతరుల పట్ల సత్యాన్ని స్వీకరించండి సత్యాన్ని ప్రకటించండి క్రీస్తుని ధరించుకొని క్రీస్తు కలిగిన మనసుని ధరించుకొని అది శ్రమకు సంబంధించింది ప్రేమకు సంబంధించింది భయంకరమైన మృగ మనం ఉండబోతున్నాం దాంతో మనకు ఎటువంటి సహవాసం లేదు ఈ లోకంతో మనం ఈ లోకస్థలం కాదు పరలోకం మన నివాసం దాని కొరకు సిద్ధపడదాం ఈ లోకము దాని మర్యాద గతించుకోవచ్చు నా త్వరలో ఏ క్షణంలో ముగిస్తుందో మనకు తెలియదు పరశుద్ధు దేవా మీకు ఈ ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు మీరు మాకు సహాయకులు మీకు ఎంతో వందనాలు ప్రావా మీరు మాతో మాట్లాడారు మీరు మమ్మల్ని హెచ్చరించినారు ఎన్నో విషయాల మీద మా మాట్లాడారు అవన్నిటిని ఈ క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నాం मी उपदेशा मेमे की विरचा प्रभ्वा మా జీవితకాలం దాన్ని పాటిస్తాం అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటిస్తాం అటువంటి సాక్షులుగా మమ్మల్ని తయారు చేయండి ఇక్కడ వచ్చిన బిడల్ని అందరినీ మీరు ఆశ్రయించండి నూతనంగా మీ అభిషేకం దయచేసి ప్రభావ అంచెలంచెలుగా వీళ్ళు ఎరగాల ప్రభా చేత అభిషేకించండి వాళ్ళందరూ గొప్ప సేవకులు కావాలా భూతాల క్రిందలు చేసే సేవకులు కావాలా మాకిక్కడ మీ కృపాల వారు జ్ఞాపకం చేస్తాడు ఓ ప్రభావ మీ అన్నా మీకే స్థితులు స్తోత్రాలు ప్రభావ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు Oh, oh, so who, will be now we give you all the glory to you, lord we magnify your name we glorify your name we sanctify your name lord thank you for this wonderfully kind thank you lord jesus meke samasta ganata mahima prabhu naina icha pratyogane me paakandi prabhu anuthaname abhishekam deichandi balat jeevithala adbhutala cheyinchandi ఆగిపోయిన అసలు నడిపించండి ఓ ప్రభా ఆటాలను కొట్టివేయండి అనారోగ్యాలను కొట్టివేయండి సంపూర్ణమైన స్వస్థత మీకే వదనాలు మీకే స్థితుల స్తోత్రాలుస్త ఘనత మహిమా ప్రభావాలను మీకే కల్పన Hallelujah Ekandala Rahu kila Maharashtra Hallelujah Ekandala Rahu kila Maharashtra Hallelujah Hallelujah Thank you Lord Thank you Lord Thank you Hallelujah Hallelujah Na Devar prachna stotra Hallelujah Jesus name Hallelujah Ekandala Rahu kila Maharashtra Hallelujah Hallelujah Hallelujah Hallelujah Thank you Jesus Thank you Jesus Thank you Jesus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 థ్యాంక్ యూ మీరు ఎక్కడ కూర్చునే వాళ్ళు అక్కడే కూర్చోండి నేను మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాను మీ హృదయంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది కోరుకోండి ప్రభు మీకు అది అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తున్నాం క్షణంలో హల Thank you you Lord Lord. Jesus, I give you all the glory to जीवित नूतन जगह नीति सत्या प्रकटि प्रार्थिस्ट न्यूट ज्ञापक नूतन अभिषेक दहर सु प्रकट प्रेविस्तर जीवन मेल अच्छी सड़पन प्रार्थि ఇస్తాన్ని స్వస్థపరచండి అనారోగ్యాన్ని కొట్టివేయండి రక్షణ మార్గం దా ఇచ్చండి మీ కొరకు సాక్షలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఇస్తాన్ని తన సేవ చిత్రను ఫలపరితం చేసి మీ కొరకు సాక్షికలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం रक्षा मार्ग ने बिडल जीवन आश्री कुटा सा जीवन आश्री सक्री धैर्य प्रकटिंग रक्षण तक बिड़े भविष्य आश्री जीत आश्चर्च गोपन चलो सहमान प्रार्थित बाबू आश्री कंस चीज जो गोपे महिमस्ट प्रार्थिना आश्रम प्रार्थित रूप में ज्ञापक చేస్తున్న ప్రతి పని లోయం అనుగురించి మీకు సాక్షించి కంప్లీట్ చేసుకుని తనకు సెటిల్ అవుతాయి సహాయపడండి ప్రభు తన భవిష్యత్తు రిప్లేస్ చేసి గొప్ప సాక్షని మరి అవిశేషంగా మీతి సత్యాన్ని ప్రకటించే బిడగా తయారు చేయండి బాబు భవిష్యత్తు నాశించి గొప్ప తన చదువులకు సహాయపడండి స్టడీస్ లో ఘన విజయం తయారు చేయండి లైఫ్ స్థిరపరిచి సెటిల్ महिमंद प्रार्थिना सांस्कृतिक दर्थिस्ट विनीति सत्या प्रारण तैयार महिव प्रार्थिस्ट गोप्रा आश्रें अनारो्या वेस वाल सैतापे हल लू प्रभाव मे वन गोप्रीय प्रार्थिना जीवता नूत अभिषेक की नीति सत्या प्रारण बेड तैयार सिस्टर ने आश्री ज्ञापन शांति सामानी प्रकटी चुटा कमेटॉन दफ़ी क्रैस् बिजने गास्त्री ने आश्री भविष्य आश्चित शास्त्र स्थितपरचे तृदय वर्ची मंच आरोग्य कुटा समय महिव प्रार्थिना नून ताक रक्ना प्रवेश मार्चको प्रार्थिना प्रभाग तन मल्ल तेरी प्रभ कुंबी ताक नीडी भविष्य आश्री त उन्नति तक प्रति पानी देंट कं तुम्हें दी टॉन दईम जीस चे कंच वे गोपाल प्रार्थि ఆవు చుట్టూ కంచవేసి మీ కొరకు సాక్షించి చేస్తున్న ప్రతి పనిలో ఘన విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తీర్చండి రక్షణ మార్గం అనిపించండి సర్వస్వతంగా తన జీతాన్ని మీరు సమర్పించుకొని జీవించే బిడ్డగా తయారు చేయమని ప్రార్థిస్తున్నా కృష్ణ వాళ్ళందరినీ మీరు తాకండి ప్రభావ చుట్టూ కంచవేయండి ఈ గృహం చుట్టూ కంచవేయండి ప్రభావ మమ్మల్ని అందరినీ మీ యొక్క రాఘవ సరచుకొని మీరే మహిమనందమని రానయ్య ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి మన పరమైన ఏ శిస్త కృప సమాధానం నడిపి మనందరికి సదాకాలం తొండగాక ఆ మేఘాలి ప్రైజ్ అలర్డ్